అంట అంటే వారు చెప్తే జరిగిపోతుందండి అంట అది వాక్సిద్ధి ఇలా వాకు సంబంధించినవి చాలా అలాగే కాయ సిద్ధి అంటే మహర్షులు కొంతకాలం పాటు కొన్ని వేల సంవత్సరాల పాటు శరీరాన్ని నిలుపుకోగలిగేటటువంటి కాయ సిద్ధిని కలిగి ఉంటాయి అలాగే పరకాయ ప్రవేశం కావాల్సిన శరీరంలో ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆ శరీరంలోకి వెళ్ళగలం ఇలాగా అనేక రకాలైనటువంటి భూమిలో కప్పు పెట్టినా సరే శరీరాన్ని బట్టుకెళ్ళి భూమిలో ఒక సమాధి చేసేసినా సరే ఆ శరీరం చెడిపో కాయ సిద్ధి కాయ కల్ప సిద్ధి అని వైద్య విధానంలో కూడా ఒకటి అదే అంశాన్ని యోగిరాజు వేదాద్రి మహర్షి గారి సాంప్రదాయంలో కూడా నేర్పు కాయకల్ప సిద్ధి అనే దీని సింప్లిఫైడ్ కుండలని యోగాని స్కై అని వాళ్ళకి ఒక విధానం దాంట్లో ఇదొక ట్రైనింగ్ ఇలా అనేక రకాలైన యోగ సాంప్రదాయాలు ఈ కాయకల్ప సిద్ధి అనే దాన్ని అంటే ఆరోగ్యం అవసరం యోగం అన్నటువంటిది జ్ఞానంగా పరిణమించేటప్పుడు ఈ ఆరోగ్యం అనేది చాలా అవసరం అంటే యోగం అనేది కలిస్తేనే కర్మ కర్మ యోగం అవుతుంది భక్తి భక్తి యోగం జ్ఞానం జ్ఞాన యోగం అట్లా ఈ యోగం అనేక రకాలుగా మానవ జీవితంలో చాలా అవసరం యోగంలో మొదటి మెట్టు ఆరోగ్యం అంటే ప్రాణాన్ని దాటే వరకు అవసరం మనస్సును దాటే వరకు అవసరం ప్రాణ మనస్సులను ఒకసారి దాటేసిన తర్వాత ఇంక ఆరోగ్యంతో పెద్దగా పోను ఆ ఏదో వస్తూ పోతూ ఉంటుంది కానీ అవసరాన్ని బట్టి వస్తూ ఉంటుంది అవసరం లేకపోతే పోతూ ఉంటుంది అది పెద్ద లెక్కలోది కాదు ఎందుకని అంటే గణితించడు కాబట్టి ఆరోగ్యం అనారోగ్యం అనేది అక్కడ లెక్కలు ఎందుకని అంటే ప్రాణ మనస్సులను దాటేస్తాడు మనస్సుకు సంబంధించిన సిద్ధులు ఉన్నాయి అణిమా దష్ట సిద్ధులన్నీ కూడా ప్రాణ మనస్సులకు సంబంధించిన సూక్ష్మ శరీరంలో ఉన్నాయి అందులో ప్రాణానికి సంబంధించిన సిద్ధులు కూడా ఉన్నాయి మనస్సుకు సంబంధించిన సిద్ధులు కూడా సరే ఇవన్నీ ఎట్లా జ్ఞాన సిద్ధిని పడేయటం మాత్రం చాలా చాలా జ్ఞాన సిద్ధి అంటే ఏంటంటే స్వరూప జ్ఞాన సిద్ధి స్వరూప జ్ఞానం కూడా సిద్ధించాలి రూపజ్ఞానం సిద్ధించకపోతే అది దాటట్లేదు ఏదైనా సరే సిద్ధి దశకి రాకపోతే అది దాటం కూడా అంటే ఏంటంటే పరిపక్వత పరిణామం పూర్తయిపోయి ఏ ఇందులో అనుభవించదగినది ఏమీ లేదు పొందదగినది ఏమీ లేదు అని అనుభవపూర్వకంగా నిర్ణయం కూడా ఇట్లా అనుభవపూర్వకంగా నిర్ణయం అయినప్పుడు మాత్రమే ఇది అధిగమించేటటువంటి దశకి చేరత ఇప్పుడు మానవులు అందరూ మాట్లాడగలుగుతున్నారు ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేకుండా అని పని జరిగిపోయేటటువంటి దశకి మానవుడు ఎప్పటికైనా చేరగలడా లేడా మౌనంతోనే పని జరిగిపోవాలి మాట్లాడాల్సిన అవసరం లేదు మౌనంతోనే పనిచేయపట్ మాట్లాడలేదు అలాగా ఆ మాటని దాటిపోయినటువంటి దశ మౌనాన్ని దాటిపోయినటువంటి దశ అలా మౌనంలో కూడా మళ్ళ స్థాయి భేదం వాంగ్ మౌనం మానసిక మౌనం ఈశ్వరీయ మౌనం ఇట్లా విశేషంగా మౌనానికి సంబంధించిన స్థితి భేదం ఇట్లా ఎష్టి సమిష్టి భేదాలతో పరాపశ్యంతి మధ్యమా వైఖరి అనే నాలుగు స్థాయి భేదాలను దాటితే అప్పుడు మనం స్వరూపజ్ఞానం అనేటటువంటి సిద్ధి కొంది అస్వరూప జ్ఞాన సిద్ధిని దాడుతాం ఇట్లా మనం వేదాంత విజ్ఞానాన్ని బాగా క్షుణ్ణంగా పరిశోధిస్తే చాలా సిద్ధులు కనపడతాయి మూలాధార నుంచి స్వాదిష్ట అక్కడి నుంచి సహస్రాల వరకు కూడా ఏ చక్రాన్ని దాడుతూ ఉన్నా చక్రానికి సంబంధించినటువంటి సామర్థ్యాలు సిద్ధులు కనబడతాయి ఇట్లా ఇదంతా కూడా ఇది ఒక రకమైన విజ్ఞానం అయితే ఇది స్వరూప జ్ఞానంలో అంశీభూతం అంత ఉంటుంది కేవలం స్వరూప జ్ఞానం ఈ సిద్ధులు మాత్రమేనండి అంటానికి వీలు కాదు దీనికి చల్లపల్లి వడమటి బద్రీ గారు బ్రహ్మేశరి బెళ్ళ సుబ్బనాథల గారు ఉండేవారు ఉంటారు ఉంటారు అందులో వారి ఉండేవారు వారిని సర వెంకయ్య గారు వారేం చదువుకోరు కానీ జన్మ తహా వారికి మౌనం ప్రాప్తించింది వారు ఎప్పుడు మాట్లాడేవారు కోరకుండేవారు కోరకుండా సదా తనలో తాను రమిస్తూ ఉండేవారు ఆ తానైన స్థితిలో ఉన్నటువంటి వెంకయ్య గారు సుభనాన్నగారు అక్కడ ఉండేవారు మిగిలిన వారు ఎవరు వచ్చి ఏదైతే ప్రశ్నలు ఇస్తూ ఉండేవారు వారికి ఏదన్నా తోస్తే ఎప్పుడైనా ఏదన్నా ఓ మాట ఓ సంగీ